అనచిన తన జన్మము కర్మము తన పనియురుగుటే పరమమది తనకు విధి నిషేధములు పుణ్యముల ఘనత ఎరుగుటే కలిమి అది మోహము విడుచుటే మోక్షమది దేహమెరుగుటే తెలివీన ననచిన తన జన్మము కర్మము తన పనియు ఎరుగుటే పరమమది తనకు విధి నిషేధములు పుణ్యముల ఘనత ఎరుగుటే కలిమియది తరితరి ప్రేమపు తల్లిదండ్రులను ఎరగనిదే కులహీనతది చరుల పొరలి ఆచార ధర్మములు మరచినదే తన మలినమదీ కమ్మరగమ్మర కామభోగములూ నమ్మి తిరుగుటే నరకమది నెమ్మది వెంకట నిలయుని దాసుల సొమ్ముయీ నిలుచుట సుకృతమదీ